ప్రార్థన చేశాను పరిశుద్ధ రఘుదేవ ఏసు ప్రభా మీకు వందనాలను అయినా మహోన్నతుడ సర్వోన్నత రఘుదేవ సమస్త సృష్టికి మూలకారక రఘు మా తండ్రి మీకు ఎంతో వందనాలు ప్రభా ఇస్రాయల దేవ మీకెంతో స్థుతులు స్తోత్రాలను అయినా ప్రభా మా యొక్క స్థుతులకు కారణభూతురావు మీరు దాని మీకు ఎంతో వనాలను అయినా ప్రభా మమ్మల్ని అందరినీ ఆ యొక్క భరించినారు మా పాపం శాపం రోగములను వేసాలను భరించినారు మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మా పాప క్షమించిందేగాక మీ యొక్క తన మళ్ళీ బిడల్ గా స్వీకరించినారు దాస్యం నుంచి దత్తపుత ఆత్మని మాకు అనుగ్రహించిన కృపవరంల చేత ఆత్మ ఫలం చేత మీరు అభిషేకించినారు ముఖ్యంగా ప్రవ్వ పరుణ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రవచన వరాలను మీరు మాకు అనుగ్రహించినారు వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వదనాలి సంఘ క్షేమాభివృద్ధి గురించి వీటన్నిటిని వాడమని మీరు చెప్తున్నారు కాబట్టి మేము ఆ మాకు మనసుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సంబంధం మళ్ళీ జకరే గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మా మాట్లాడండి ప్రభావ ఓ రాజా వాటి ప్రకారంగా మేము జీవించగా తండ్రి వాటిని మా వంట పెట్టుకున్నలాగా సేపడండి తండ్రి వాటిని మేం అర్థం చేసుకోవాలా జీర్ణం చేసుకోవాలా మా జీవితాలకి అవలంబించుకోవాలా ప్రవ్వ మీరే సహాయకులుగా ఉనిపించండి ముఖ్యంగా ప్రవ్వా అనుభవ వాటిని మేము అనేకలా ప్రకటించాలా యుగ సమాప్తి చివరిలో ప్రభా మతపరమైన క్రైస్తవ జీవితం ప్రవ్వా ఇక లోకాతీతంగా జీవిస్తుంది లోకానికి అంటుకోని ప్రవ్వా ఆ యొక్క మహాబవలో జీవిస్తుందినైనా అందులో నుంచి మీరు త్వరగా బయటికి రండి అని హెచ్చరిస్తున్నారు ప్రవ్వా కానీ అందులో నుంచి రావడానికి వారికి ఆసక్తి లేదునైనా వారి అటువంటి ఆసక్తిని మీరే పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మేము సిద్ధంగా ఉన్నాంనైనా వాటిని అనేక ప్రకటించడానికి కోరు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి బలం శక్తిని అనుగ్రహించండి ఓ ప్రవ్వా ఆయొక్క మా యొక్క మనసుని పరిపరివిధాలుగా పోయకుండా మేము మోసపోకుండా ప్రవ్వా ప్రతి మీ మీద కేంద్రీకరించుకొని ఉండలాగానే సేపారాయణ ప్రతి విషయంలో మీకే సమంజసంగా మీకు అంగీకారంగా మేము ఉండులాగిన సేపరే ఈ యొక్క సాయంత్రం సమయం యొక్క వాతావరణాన్ని అదుపులోకి తీసుకోండి తండ్రి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాకలు దయచేసి నడిపించి మీ రాకబరిసరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమె ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు జూన్ రెండు సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం కొన్ని వారాల నుంచి అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది వారాల నుంచి చకరే గ్రంథంలోని ప్రవచనాలను దర్శనాలను ధ్యానిస్తున్నాం ఈ రోజుకి నలభైవ వారం ఇది లాంగెస్ట్ పుస్తకం కదా లాంగెస్ట్ అంటే నలభై వారాలంటే దగ్గర దగ్గర ఎంత నలభై వారాలంటే దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ నెలకి నాలుగు వారాలంటే దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర ఒక సంవత్సరం టైం పడుతుంది ఏది ఏ పుస్తకం కూడా మనం అంత ధీర్ఘంగా ధ్యానించలే కనీసం ఇరవై గంటలు ఇరవై ఐదు గంటల వరకే పోయింది గానీ ఏది కూడా నలభై గంటల వరకు పోలే ఇది నలభైవ గంట అయిన పోయిన వారం వరకు మనము దేవుని యొక్క మర్మము ఏంది అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పాత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనంలో క్రైస్తవ సంగమే దేవుని యొక్క మర్మము ఎంతో కాలంగా దాచబడిన మర్మము అన్న విషయాన్ని ప్రభు మనకు చూపించింది పౌల ద్వారా ఆ మర్మము ఎంతో పరిశుద్ధమయమైన దేవుని యొక్క సంఘముగా దేవుడు మనకి పరిచయం చేసిండు ఆ యొక్క ఎఫెస్ రాష్ట్ర పత్రిక మూడవ ఇంకా అనేక ప్రాంతంలో పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది తెస రాష్ట్ర పత్రికలో చూస్తా చెప్తాడు పులస రాష్ట్ర పత్రికలో చెప్తాడు ఆ మర్మం గురించి అంటే పౌలు పౌలు భక్తులకి అది ఒక మర్మంలాగా బయలుపరచబడింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి సృష్టి మొదలుకొని దాచబడ్డ ఆ మర్మాన్ని మన కాలంలో దేవుడు చూపిస్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి ఆ మర్మం బయల్పరచబడింది కానీ రెండు వేల ఆ పరిశుద్ధంగా ఉండే ఆ దేవుని ఆలయము లేక దేవుని ప్రజలు ఎందుకంటే మనం అర్థం చేసుకున్నాము బైబుల్ ప్రకారంగా దేవుని యొక్క మందిరం అంటే దేవుని బిడ్డలే అది బ్రిక్ అండ్ మోటార్ బిల్డింగ్స్ కావు లేక ఇటుకలు రాళ్లు సిమెంట్ ఇసుకతో కట్టిన బిల్డింగ్స్ కావు అన్న విషయాన్ని ప్రభు మనకి దేశంలో మాట్లాడింది కాబట్టి ఆయన మర్మము దేవుని బిడ్డలు ఆయన్ని దివారాత్రము ధ్యానించడం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామన కూడి నన్ను స్థుతిస్తారు అక్కడ వారి మధ్యలో నివసిస్తాడు అది దేవుని యొక్క మందిరం అందుకే అప్పోస్లకు ఆ విషయం అర్థమై ప్రతి ఇంట మందిరాన్ని నడిపించారు ప్రతి ఇంటింట మందిరాన్ని నడిపించారు ప్రతి ఇంటింట రొట్టెని విడిచారు నుంచి బయటికి వెళ్లిపోయి మందిరము పెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా స్థిరపడిపోయింది ఈరోజు చర్చ్ అనేది ఒక ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ దాని ఎవ్వరు కానీ అది మటుకు అదే రీతిగా ఉంది అంటే ఒక ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ లేక ఆర్థిక సంస్థ ఆర్థిక సంస్థ అంటే డబ్బులతో కూడింది అన్నట్టు డబ్బులు అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆడిటింగ్ బిల్స్ రిపోర్ట్స్ రికార్డ్స్ ఇలా ఇటువంటి అన్నిటి అన్నట్టు అదొక బిజినెస్ ఆర్గనైజేషన్ లాగా తయారైపోయింది అన్న విషయాన్ని ప్రభు మనకి కొంతకాలం నుంచి మాట్లాడుతున్నాడు డబ్బు లేకుండా ఏ సంఘము నడవదిర కానీ దేవుని దృష్టిలో మొదటి నుంచి ఆ రీతిగా లేదు అపోస్తకాలంలో మనం ఎక్కడ కూడా చూడము డబ్బుతో కూడిన పని డబ్బు లేకుండానే వాళ్ళు సేవ చేసినట్టు మనం చూస్తాం కానీ ఈ రోజు సరే ఈ రోజు డబ్బు లేకుండా మనం సేవ చేయద్దని కూడా చెప్తాము ఎందుకంటే ఆ రీతిగా తయారైపోయింది క్రైస్తవ సంఘం డబ్బు లేకుండా సేవ చేయలేదు కరెక్టే డబ్బు అవసరం కానీ అదొక ఆర్థిక సంస్థ లాగా దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఆర్థిక సంస్థ లాగా స్థిరపడిపోయిందో దేవుని మీద కేంద్రీకరించుకోవాల్సింది పోయి ఎక్కువ సమయము అదాన్ని ఎట్లా మేనేజ్ చేయాలా ఆ సంస్థని ఎట్లా నడిపించాలా అని ఆలోచిస్తున్నారు కానీ దేవుని దేవునితో ఏ రీతిగా సాహసం కలిగి ఉండాలనేది తగ్గిపోయింది దానికి ఫైవ్ టైం పెడితే నైన్టీ టైము ఆ వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేయాలా అన్నదానికి టైం కడుతున్నారు ప్రపంచం అంతటా ఒక్క కాదు ఒక్క సంఘం గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘము ఆ రీతిగా జరిగింది అన్నది గత నాలుగు వారాల నుంచి ప్రభు మనతో అది ఏ రీతిగా ఉంది అంటే ఉండే ప్రజలందరూ ఇదే రీతిగా ఉన్నారు అని జకడే గ్రంథంలో ప్రభు మాట్లాడింది అది ఒక కులతకు సంబంధించింది అన్న విషయాన్ని ప్రభు మంత్ మాట్లాడుతున్నాడు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచ్చనంలో ఇది ఏమిటని నేను అడిగి తిని ఇది కుల ఇది బయలు వెళ్ళ తూము అనేను మరియు లోకమంతట లోకమంతట జనులు ఇలాగ కనబడదురు అని చెప్పాను కాబట్టి ప్రపంచమంతట జనులు అన్నప్పుడు గొప్ప జనము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల లోకమంతట అంటే మనం అనిల గురించి మాట్లాడము అనిల విధానాల గురించి మనం ఎప్పుడు తప్పుడుగా మాట్లాడడం ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద లేరు అయితే లోకమంతటా అన్నప్పుడు ప్రపంచమంతట గొప్ప జన సమూహము సకల గోత్రములో చెదిరిపోయింది కాబట్టి వారి గురించి మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం లోకమంతట జనులు అన్నప్పుడు మతపరమైన జీవితంలో లోకమంతటా జనులు అంటే నేను కాదు అనుకుంటారు అన్యులు ఆ రీతిగా ఉన్నరే అనుకుంటారు వాటి ప్రకటిస్తప్పుడు కూడా సేవకులు దాన్ని అదే రీతి ప్రకటిస్తారు ఆ రీతిగా ప్రకటించడం అనేది తప్పుడు త్రోవాలని అనిపించడం దుష్టం అది అది నీకు సంబంధించింది నేను హెచ్చరిక నేను హెచ్చరించడానికి వరకు అది చెప్పబడింది ఆ దర్శనం ఇవ్వ ఇవ్వబడింది ప్రభు మాట్లాడుతుంటే నీ మీద మించి కేంద్రీకరించుకోవాల్సిన నువ్వు తీసేసి అనుల మీద కేంద్రీకరించుకోవడం వల్ల మోసపోతుంది క్రైస్తవ సంఘం ప్రపంచమంతట కాబట్టి నాకు నాకు గాదులే ఇది నాకు సంబంధించింది కాదులే అని సమర్థించుకొని నువ్వు నీకు బయలుపరచబడ్డ ఆ యొక్క మర్మాన్ని ధృవీకరించి యథావిధిగా జీవిస్తున్నావు అది దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు అదే అదేవిధిగా ఉంటున్నారు కదా నువ్వు జల ప్రళయ కాలంలో మనసు ఏ రీతి ఉండే యథావిధిగా ఉండే తినచూ త్రాగుచు పెళ్లి చేసుకోనొచ్చు పెళ్లికి లోతు కాలంలో కూడా అదే రీతి ఉండే నారు నాటచ్చు అమ్ముచ్చు కొనుచు ఇండ్లు కట్టుచ్చు ఎవడో సమయంలో ఆకాశం నుండి అగ్ని గంధకాములు కుమరించబడింది కాబట్టి యథావిధి జీవితం క్రైస్తవ జీవితం ఆచారబద్ధంగా జీవించడం అనేది క్రైస్తవ జీవితం కాబట్టి లోకంలో జనులు అందరూ అదే రీతిగా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టే ప్రతి ఒక్కరికి ధన వ్యామోహమే ఉంటది ప్రతి ఒక్కడు ఏ పని చూసినా ధనంతోనే పోల్చుకుంటాడు నేను ఈ పని చేస్తే నాకేమొస్తుంది అనే పోల్చుకోవడం అనేది మనము అక్కడ చూస్తున్నాము అది దేవుడు మాట్లాడుతున్నాడు లోకం జనులు ఇట్లనే ఉంటారు అంటే ఆ తూముతో లేక డబ్బుతోనే కోలుస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు మనం ఈ యొక్క ముగించుకుంటాము క్లుప్తంగా ఈ మర్మము దేనికి సంబంధించింది అన్నప్పుడు ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో అది క్రైస్తవ సంఘం అని ప్రభుత్వ జ్ఞాపకం చేసింది అదే రీతిగా రెండు వేల సంవత్సరాల ఆరంభమైన ఈ మర్మము యుగ సమాప్తికి ఏ రీతిగా తయారైంది అన్న విషయాన్ని మనము అటుపోయిన వారం ధ్యానించినము పదిహేడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో యుగ సమాప్తికి ఆ మర్మము లేక మర్మమయమైన పరిశుద్ధమయమైన పర్లోకం పరమ ఎరుశ్ దేవుడి యొక్క పెళ్లి కుమార్తె ఏరీతిగా తయారైంది యుగ సమాప్తి కష్టపడికి అన్నప్పుడు ఐదవ వచనంలో దేవుడు దాని దాని గురించి మనతో మాట్లాడుతున్నాడు దాని నొసట దాని పేరు ఇలాగో వ్రాయపడి ఉండను మర్మము కాబట్టి ఎఫెస్ మూడవ అధ్యాయము తొమ్మిదవ అష్టంలో చెప్పబడ్డ ఆ మర్మము రెండు వేల సంవత్సరాల తర్వాత ఎట్లా తయారైంది అన్న విషయాన్ని ప్రభు అక్కడ కానీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే జాగ్రత్తగా మీరు ఎగరపడతా ఈ వాక్యాలు చెప్తే చాలా డేంజరస్ ఎందుకంటే దీన్ని స్వీకరించని స్థితిలో ఉంటది ఎందుకంటే దుష్టికి ఎప్పుడు కోపము ద్వేషముంటది మనల్ని పటించడం కొట్టించడం ఇట్లాంటివి చేస్తా ఉంటారు పోలీసులకు అప్పగిస్తారు కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ దీన్ని ప్రకటించాలనేది ఆయన నడిపి ఆయన ప్రేరేపణ కొరకు మీరు ఎదురు చూస్తుండాల అది దేవునికి చిత్తమా కాదా అని కూడా మీరు గ్రహించాల మనం ఆత్మవశంలో పరిగెత్తుతుంటాం కానీ ఆయనకు చోటు ఆ సంఘానికి అది చెప్పాలన్నా వద్దా ఆ చిన్న గుంపుకి ఆ చిన్న మందకి ఆ విషయాలు మనం చెప్పాలన్నా అనేది దేవుని ఇష్టం నీ ఇష్టం కాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా అట్లా పరిగెత్తిపోయి అవన్నీ చెప్పడానికి వెళ్లేదు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే క్రైస్తవ సంఘమే మర్మం అని ప్రభు మన జ్ఞాపకం చేసినాక యుగ సమాప్తికి దాని నిజట మీదనే మర్మం అనుంది ఎందుకు దేవుడు దాన్ని నిజట మీద మర్మం పెట్టి అన్నప్పుడు అది ఎట్లా తయారైంది అని కూడా చెప్తున్నాడు ఈ మర్మంతో కూడిన ఈ సంఘము మర్మమయమైన సంఘము లేక మర్మం అను సంఘం సంఘం పేరే మర్మం నుదుట రాయబడింది దాని పేరు మర్మం రహస్యంగా దాచబడిన ఆ యొక్క సృష్టి ఆరంభం మొదలుకోదు మన ప్రభువు మరణ భూస్థాపన పునరుదనం తర్వాత అది బైటికి బయల్పరచబడడం మర్మం బయటికి బయలుపరచబడడం ఆ రోజు బయలుపరచబడ్డ మర్మము ఇదే సమాప్తికి వచ్చే ఎట్లా తయారైంది అన్నది ఐదవ వర్షం నుంచి ఏ మనము దాని వెసట ఇలాగూ వ్రాయబడి ఉండను దాని పేరు ఇలాగూ రాయబడి ఉండను మర్మము వేష్యకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబగులోను కాబట్టి ఈ మర్మం దేనికి సంబంధించింది ప్రపంచమంతటా విస్తరించి మహా బబులూన్ లాగా తయారైంది అని చెప్తారు కానీ ఈ రోజు బబులూన్ లేదు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఉండే ఆ ఆ దేశం ఉత్తర ఉత్తర భాగమైన ఇరాక్ ఈరోజు ఇరాక్ ఉన్నది ఇరాన్ ఇరాక్ దానికి ఉత్తరం పెద్ద మైదానంలో ఉండేది ఆ దేశం ఒకప్పుడు ఇప్పుడు అది తయారైంది అంత ఇసుక అక్కడ బిల్డింగ్స్ కట్టలేదు ఇసుక బిల్డింగ్స్ కట్టలేదు కని ఈ రోజులలో మనుషులు ఎంతగా తెలివిని ఉపయోగిస్తున్నారు అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది సౌదీ అరేబియా మీకు తెలుసు దుబాయ్ ఇవన్నీ తెలుసు కదా అవన్నీ ఒకప్పుడు ఇసుకలే ఎడార్లు అవి మీద వాళ్ళు పట్నం కట్టింది ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టింది అంటే మనుషులు తెలివి అమోఘం అయిపోతుంది యువ సామర్థ్యకి వచ్చేపటి అంటే చూడండి తిరిగి కట్టుకోవాలా ఒకప్పుడు ఉండే అది బొబులోను ఈ రోజు ఇస్కమయం అయింది కానీ తిరిగి కట్టుకోవాలనేది ఆసక్తి మనుషులకు కానీ పాతవి గతించిన ఇదిగా సమస్తం కృతమైన కాబట్టి బబులోను ఇప్పుడు శారీరకంగా కనిపించదు ఆత్మీయ ఆత్మీయ దృష్టం చూస్తేనే చిహ్న అది మనకు కనిపిస్తుంది అది ఒక మర్మం కాబట్టి దాని పేరు మర్మమైన మహాబబులోను మిస్ట్రీ బాబిలోన్ అంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బైబుల్ అట్లుంది మిస్ట్రీ బాబిలోన్ అంటే మతపరమైన జీవితమే మర్మమైన బబులోనుగా తయారైంది అని చెప్తున్నాడు అంటే రెండు వేల సంవత్సరాల తర్వాత ఎంతకు దిగజారిపోయింది మతపరమైన జీవితం అని ప్రభు జగ్రంథం నుండి దర్శనం ద్వారా మనకు చూపిస్తున్నాడు ఆ ఏపా అనేది కొలతతో కూల్చిన ఒక గంపలో ఇప్పుడు ఒక గంపలో రెండు డజన్ల పండు పెడితే అదొక కొలత అన్నట్టు అట్లా ఆ దంపలో మూడు విషయాలని మనం చూసినాం మూడింటిని అందులో పడేసి బలవంతంగా అందులో పడేసినట్లు మనం చూస్తున్నాం ఆ దర్శనంలో ఆ మూడిట్నందులో పడేసి దానికి సీసప్ బిల్ అని ముద్రించేసి అని సీ అంటాం కదా విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా ఇది కూడా ముద్రించబడింది ఏదైతే ముద్రించబడింది మహాబగులను కూడా ముద్రించబడింది ఏ రీతి ముద్రించబడింది సీసపు బిల్లతో సీసప్ బిల్ల అంటే ఇంగ్లీష్ లోనేమో టాలెంట్ ఆఫ్ లెడ్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో టాలెంట్ ఆఫ్ లెడ్ అంటే లెడ్ అనేది ఒక మెటీరియల్ ఒక మెటల్ సీసం అనేది ఒక మెటల్ ఆ మెటల్తో చేయబడ్డ కాసు అని కూడా అర్థం ఇంగ్లీష్ లో టాలెంట్ ఆఫ్ లెడ్ అంటే లెడ్తో చేయబడిన కాయిన్ మన రూపీ కాయిన్స్ అంటాం కదా అట్లా వాటిని మెటల్ తో చేయబడ్డ కాయిన్ అంటున్నాడు ఒక రీతికి అంటే అంత పెద్ద మెటల్తో మూత మూత వేయబడింది లేక లెడ్తో ఎందుకు మూసిండు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యుగ సమాప్తిలో మతపరమైన జీవితం అంతా ఆర్థిక సంస్థలాగా ఏర్పరచబడింది కాబట్టి దాంట్లో అంత పనికిరాని లెడ్ అనేది పనికిరాదు ఇప్పుడు ఉదాహరణకి బంగారు కాసు వెండి కాసు ఇతడి కాసులు రాగి కాసులు అన్ని వాడిండ్రు వెనకడికి రాజుల కాలంలో వాడిండ్రు మన తాతల కాలంలో కూడా నాకు జ్ఞాపకం ఉంది చిన్నప్పుడు నేను రాగి కాసులు చూసినా వెండి కాసులు చూడలేదు కానీ రాగి కాసులు మట్టుకు చూసిన అంటే మా తాతల కాలంలో ఉండి వెండి కాసులు ముత్తాతల కాలంలో బంగారు కాసులు ఉండి అప్పుడప్పుడు తగితే నిజాము కాలంలోని కాసులు వెళ్తాయి అంటే 11, నైన్టీన్ ట్వెల్వ్ ఆ టైంలో ఉన్న కాసులు బయటకు వచ్చినాయి అక్కడ పర్షా అంటే ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతంలో తయారు చేయబడ్డ కాయిన్స్ అవి హైదరాబాద్ లో తోతుంటే బయటకు వస్తాయి న్యూస్ పేపర్లు వస్తా ఉంటాయి అవి అంటే ఆ రోజుల బంగారు కాసులతో వాడింద్రు బిజినెస్ చేయడానికి అంటే ఏమైనా కొనాలంటే బంగారు కాసులు వాడింద్రు ఈరోజు పేపర్ వాడుతున్నారు అంటే రాంగ రాంగ డబ్బు యొక్క విలువ తగిపోతా వస్తుంది బంగారు నుంచి వెండికి వెండి నుంచి రాగికి రాగి ఇతడికి ఇతడి నుంచి స్టీల్ స్టీల్ అంటే ఇనుము ఇనుముకి పాలిష్ కొట్టే స్టీల్ అయితుంది స్టీల్ నుంచి పేపర్కి వచ్చింది పేపర్ నుంచి ఇప్పుడంతా ఇక మీద ప్లాస్టిక్ క్రెడిట్ కార్డ్స్ అంటాం కదా అంతా ప్లాస్టిక్ అర్థమవుతుంది మీకు నేను చెప్పాడు సో కొంతకాలానికి ప్లాస్టిక్ తోనే భవిష్యత్ అంతా సరే ఎంత కాలం ప్లాస్టిక్ తో ఉంటుంది అన్న మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మటుకు ఉంది అంటే లెడ్తో చేయబడ్డ కాసులు అవి పనికిరాని అన్నట్టు ఒక విధంగా చూపిస్తుంది దేవుడు అంటే నిజంగా భవిష్యత్తులో సీసపు బిల్లతో చేయబడే కాయిన్స్ ఉంటాయా ఉండొచ్చో ఉంటాయో ఉండవో నాకు కూడా కానీ నేను అర్థం చేసుకుంటే అంటే అవి మతపరమైన జీవితంలో దాన్ని ప్రకటిస్తే భవిష్యత్తులో సీసపు బిల్లతో కాయిన్స్ చేయొచ్చు వన్ రూపీ టూ రూపీ టెన్ రూపీ కాయిన్స్ చేయొచ్చు అని ఎవరని చెప్పొచ్చు కానీ ఆత్మ దృష్టిం చేస్తే సీసపు బిల్ల అంటే సీసపు దీనికి పనికిరాని వస్తువు అంటే ధనము పనికి రాకుండా పోతుంది భవిష్యత్తులో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దేవుడు మనం అత్త ఆత్మ కృష్ణ అర్థం చేసుకోవాలి వాటిని కాబట్టి దేవుడు ఆ మూడింటిని అందులో పడేసిండు అందులో ఏముంది ఏ లేక ఈ అనే కొరత దాని తర్వాత స్త్రీ దాని లేక దోషం దోషము కాబట్టి ఈ మూడు మర్మంతో గుడినై అన్న విషయాన్ని ప్రభు మంతం జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ అందులో ముద్రించబడి సీల్ చేయబడినయి బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తికి వచ్చేటప్పటికి ఎవడి గుంపులలో వాళ్లే ముద్రించబడుతున్నారు విడిపోతున్నారు సీల్ చేయబడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు సర్పంలు సర్పంలాగానే ఉంటాయి తేళ్లు తేల లాగానే ఉంటాయి గొప్పనం గొప్పజనం లాగానే ఉంటాయి తెలియక తెలిసి అందులో ఉండిపోతున్నాయి కానీ తెలిసినాక ఎవడు పీచాడని ఉన్నాడు తెలిసినాక ఉన్నాడు అంటే వాడు అహంతోనే ఉన్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం మటుకు వీటన్నిటి తెలుసుకొని దానికి పట్టు దుస్థితి మనకు పట్టకుండా ఉండాలంటే మనం దాని నుంచి పారిపోవాలా అన్న వాక్యాన్ని మనం ధ్యానించినాం కాబట్టి దానికి భయంకరమైన దుస్థితి పట్టబోతుంది సరే ఇవన్నీ ఏం జరగబోతున్నాయి అన్న విషయాన్ని కూడా మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం పక్కన ఇద్దరు స్త్రీలు అంటే గొప్పజనం సాదృశ్యము లేక ఇద్దరు సాక్షులకు సాదృశ్యం వీళ్ళు దాన్ని మోసుకొని పోతున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నేను ఆ వాక్యం ఈరోజు సాయంత్రం ధ్యానిస్తుంటే సడన్లీ నాకు అప్పుడు అర్థమైంది ఆ విషయం ఒకప్పుడు ఇక్కడ రాసుకున్నాను చూడండి మొదటి పేతు పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చిన పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినం కొంత జాగ్రత్తగా చూడండి తిరిగి చదివితే అయిపోవచ్చు పదాలు బబులో మీవలే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారున మార్కును మీకు వందనములు చెప్పున్నారు ఈ వాక్యము సాధారణంగా ధ్యానించారు ఆ చదివినాను ని నీ సొంత బైబుల్ ఆరాధనలో దాన్ని ధ్యానించినప్పుడు బబులోనులో పేతురు బబులోన్లో ఎప్పుడన్నా ఉన్నాడు ఆ చరిత్రలో ఎప్పుడు లేడు బబులోనులో ఉన్న సంఘము అని చెప్తున్నాడు కానీ పేతురు కాలంలో బబులోన్ లేదు అది మన ప్రభుకి ముందే పోయింది అది అంటే మన ప్రభుకి ముందు అంటే దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండే దాని తర్వాత అది నామరూపాలు లేకుండా పోయింది అయితే మన ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్లిపోయాక పేతూరు తక్కిన అప్పస్సులందరూ పరశుధాత్మ అభిషేకం పొందుకుని కృపారణ చేత దేవుని సంఘన్ని విస్తరింపజేస్తున్న కాలంలో ఆయన పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు కానీ ఆయన ఎప్పుడు కూడా బహుమణ లేడు మీకు అర్థమవుతుందా అంటే ఆయనకు అప్పుడు అర్థమైంది సంఘము ఏ స్థితికి ఎదిగిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ ఆత్మీయపరంగా చెప్పబడ్డాయి అంతేగాని నిజంగా బబులో సంఘం లేదు ఎంత బబులోనే లేదలా మీకు అర్థమవుతుందా కాబట్టి అప్పుడు అర్థమవుతుంది సాయంత్రమే అర్థమైంది ఆ విషయం వీళ్ళు ఎందుకు తిరిగి మోసుకొని పోతున్నారు ఎక్కడికి మోసుకొని పోతున్నారు మధ్యాకాశానికి దాన్ని లేవలెత్తుతున్నారు అంటే మతపరమైన సంఘాన్ని అంత ఉన్నత స్థితికి లేవలెత్తుతున్నారు వీళ్ళు గొప్ప దానికి బాధ్యులు మతపరమైన సంఘము దేవుని కంటే ఉన్నతంగా ఎందుకు ఎదుగుతుందంటే దానికి గొప్ప జనమే బాధ్యులు వాళ్లే దాన్ని పోషిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ మన ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసిందంటే గొప్ప జనము పీలుగలాగా తయారైంది యుగ సమాప్తికి ఆ రీతిగా తయారైంది కాబట్టి వాళ్లే దాన్ని పోషిస్తున్నారు గద్దని కాబట్టి మతపరమైన జీవితము ఆ రీతిగా ఎగురుతుంది పైకి ఉన్నత స్థితికి అది లేవాలనుకుంటుంది ఎందుకంటే అది దుష్టుని బుద్ధి ఒకనొక దినము నేను సర్వనతనికి సమానంగా నా యొక్క సింహాసాన్ని వేసుకుంటా అనేవాడు ఏ హెచ్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ మనం చూస్తాను కదా ఆ యొక్క వాక్యానికి సంబంధించి అది కూడా జ్ఞాపం చేస్తున్నా సార్ చూడండి నేను రెండు వారాల నుంచి ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ఏ హెచ్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏం ఏహెచ్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం నుంచి చూడండి ఇరవై ఇరవై ఎనిమిదవ మొదటి వచనం ఏముందంటే నరపుత్రుడ తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపు తూరు అనే దేశము దాని యొక్క అధిపతి లేక దాని యొక్క రాజుతో నువ్వు ఇలాగ ప్రకటించమంటున్నాడు తూరు అనే దేశానికి రాజు ఆ రాజుకి వ్యతిరేకంగా ప్రవచనం చెప్తున్నాడు చెప్పమంటున్నాడు అయితే పదమూడవ అధ్యయనం చూసేపటికి ఈ రాజు గురించి మాట్లాడుతుంది ఏమని చూడండి సంపూర్ణ పూర్ పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరిగా దేవుని తోటయందు తోటయగు ఏదేలో ఉంటివి నీ ఉంటివి మీకు అందరు తెలుసు ఏదైనా తోటలో ఎవరుండే ఆదావాళ్ళు తప్ప ఎవరైనా ఉండేనా మనుషులు మళ్ళీ ఈయన ఎక్కడ రాజు తూరు దేశమే కదా అసలు తూరు దేశమే లేదు కదా తోడు దేశమే లేదు ఆ రాజు అసలేదైన తోటల్లో కేవలము ఆదామావలు తప్ప ఎవరు లేరు ఏ బేలు కైనగురు లేరు వాళ్ళు బయట వచ్చినాక వచ్చి పుట్టినరు తోట నుంచి బయటకు కానీ ఏదైనా తోటలో మీరు ఉండే మరి ఈ తోడు రాజు ఎక్కడుండే గుడిగా చదువుతున్నాం కదా నేను అప్పుపేర వారం ధ్యానిస్తప్పుడు నాకు సడన్లీ మైండ్ ఆగిపోయింది కరెక్టే ఈయన లేడు కానీ బైబుల్ చెప్తుంది అని ఎక్కడుండే అక్కడ నీకు అర్థమవుతుందా నేను చెప్పే విషయం కాబట్టి బబులోను ఈ రోజు లేదు పేతురు తలంలో లేదు మన ప్రభు తాలంలో కూడా లేదు కానీ అది ఆ రోజు కూడా ఆత్మీయంగా ఉన్నది బబులోను ఆ రోజు ఆత్మీయంగా లేక చిన్న ఉంది స్పిరిచువల్ లేయర్ లో ఉంది అది ఎవరికి కనిపించింది మన ప్రభు కనిపించింది పేతురు కనిపించింది అక్కడ కాబట్టి మతపరమైన జీవితము బబులోన్ లాగా ఉంది ఆ రోజు నుంచి అన్న విషయాన్ని యాప్ కానీ ఈ సమాప్తికి వచ్చినప్పటికీ బాహాటంగా అది ఎట్లా తయారైంది చూడండి పదిహేడవ అధ్యయము ఐదవ వర్షంలో దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండదు మర్మము వేషలకు వేషలకు భూమిలోని ఏహమైన వాటికిని తల్లి అంటే ఈ యొక్క మతపరమైన జీవితము వేషలకు తల్లిలాగా తయారైంది మీకెన్నిసార్లు నేను చూపించిన వ్యభిచారం అనేది విగ్రహారంతో ఆత్మీయ జీవితంలో విగ్రహాల తట తిరగడము వ్యభిచరించడము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి శారీరకంగా చూస్తే వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషుడు వివాహ సంబంధంలో లేకుండా లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకుంటే అది వ్యభిచారం వివాహం ఈరోజు ఈ రోజు ప్రపంచం వివాహాలు చేసుకోకుండా భార్య లాగా జీవిస్తున్నారు అసలు భార్య భర్తలు అనడానికి ప్రపంచమంతట మన దేశంలో కూడా స్టార్ట్ అయిపోయింది యవనస్తులందరూ పెళ్లిళ్ళు చేసుకోకుండా భారభర్తల్లాగా జీవిస్తారు నీ డబ్బు నీదే నాడబు డబ్బు నాదే అంతే శారీరక కోరికల తీర్చుకోవడం కొరకు వాళ్ళు భారభర్తల్లాగా జీవిస్తారు కానీ వాళ్ళు భారభర్తలు కాదు మోచు తీరిపోతే వాళ్ళు విడిపోతారు సో ఎందుకో ఇట్లాంటి వ్యవస్థ దారి తీసిందంటే భారభర్తలు అంటే వివాహ బంధంలో అది అగ్రిమెంట్ అన్నట్టు సర్టిఫికేట్ ఇస్తారు అగ్రిమెంట్ అంటే లీగల్ గా అగ్రిమెంట్ అన్నట్టు విడిపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి భార్య విడిపోతే కండిషన్స్ ఉంటాయి భార్యని విడిచిపెడితే వాడు జీవితాంతం పోషించడానికి ఆయనకి డబ్బులు ఇస్తా ఉండాల అయితే ఎప్పుడైతే వాళ్ళు భార్య ఉండకుండా జీవిస్తుంటారో ఇద్దరు తీర్మనించుకుని విడిపోతే వాళ్ళకి బైండింగ్ ఉండదు అన్నట్టు డబ్బులు కాబట్టి అటువంటి కాలంలో మనం జీవిస్తాం ఇది మహాభయంకరమైన జీవితం కాబట్టి శారీరకంగా కూడా విభిచారంలోనే ఉన్నది మతపరమైన జీవితం ఓ రీతికి చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో కూడా అది రీతి ఉంది ఎందుకంటే నేను మీకు చూపించిన యాజకులు లేక దేవుని సేవకులు మ్యారేజ్ యాక్ట్ ని ఏరీతిగా మార్చుకున్నారు డివోర్స్ సునాయాసం చేపించేస్తున్నారు ఈ దేశంలో ముస్లింస్ కి ముస్లింస్ కి పర్సనల్ లా ఉంది కానీ దాన్ని కోర్టు తీసుకోవడానికి వీలేదు వాళ్ళ ముర్షదులు వాళ్ళ ములాలు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కానీ క్రిస్టియన్ యాక్ట్ ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్లిపోయింది సునాయాసంగా బాలభర్తలు విడిపోవచ్చు అంతకుముందు లేకుండే నువ్వు ఈరోజు డివోర్స్ అప్లై చేస్తే త్రీ ఇయర్స్ తర్వాత హియరింగ్ వస్తుంది ఆ త్రీ ఇయర్స్ తో పిల్లలు పెదగైపోతారు కదా నువ్వు డివోర్స్ అప్లై చేసినట్టు కూడా మర్చిపోతావు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల తర్వాత కోర్టు నుంచి నీకు నోటీస్ వస్తుంది రండి మీ డివోర్స్ నేను రెడీ చేసిన అప్పుడు పోయి నువ్వు డివోర్స్ తీసుకోవాలి సెటిల్ అయిపోయింటాయి మీ మనస్పర్ధలన్నీ కొట్టుకుపోయి ఉంటాయి పిల్లలు పెదగా ఇద్దరు కాదు అంత కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు అంత దరిద్రంగా తయారైంది మీకు సమాప్తి కష్టపడి కాబట్టి నేను మీకు చెప్పిన ఇవన్నీ మహాబులోను సంపూర్ణంగా తయారయ్యే కాలానికి సిద్ధమర్తున్నాం అంటే దేవుని యొక్క నిబంధనలన్నింటినీ తొలగించడం దేవుడు పెట్టిన ఆ నియమాలను అన్నింటినీ తొలగించడము మహాబబులోనికి కాబట్టి ఆయన పెట్టిన ఆ యొక్క నిబంధనలన్నిటిని తొలగించి అది ఏ రీతిగా తయారైంది వేష్యలకు తల్లి లేక మహా వేషగా తయారైంది మర్మమైన మహాబబులోను మహా వేశ్యగా తయారైంది అని చెప్తున్నాడు దేవుడు తర్వాత నాకు ఆ సాయంత్రం ఈ రోజు సాయంత్రం దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటే అది ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మహాబబులం నుంచే బయటకి వచ్చింది సంఘము అంటే బయటకి పిలబడ్డవారు అని అర్థం గ్రీకు భాషలో ఫస్ట్ సంఘానికి పేరు పెట్టారు ఎక్లీసియా ఎక్లీసియా అంటే బయటకు పిలవబడ్డవారు అని అర్థం అంటే మహాబబులం నుంచి బయటకి వచ్చిన వారు అని అర్థం అందుకే మనము జకడ గ్రంథానికి ముందు ధ్యానించిన ప్రవచనాలు జకర గ్రంథానికి ముందు హగ్గై తర్వాత దానికి ముందు హగ్గై కాలంలో కొంతమంది కొంతమంది అతను బయటకు వచ్చారు బబ్లోంచి బయటకు వచ్చి మందిరాన్ని కట్టుకోవడానికి పట్టణాన్ని గోడలు కట్టడానికి వచ్చారు హగ్గైలనే కదా అది ఆత్మీతృస్తానని అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి ఒక చిన్న సంఘం బయటకు వచ్చింది బబ్లో నుంచి బయటకు వచ్చినాక ఏం తరలి మందిరం తీవ్ర ఆసక్తితోని పట్టణ గోడలు కట్టుకోవాలన్న తీవ్ర ఆసక్తిని వచ్చి వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకున్నారు అంటే బబ్ల నుంచి బయటికి వచ్చి తిరిగి బబులకు వెళ్తున్నారు ఇక్కడ జరుగుతుంది కూడా అదే దర్శనంలో ఆ గొప్ప ఆ మందిరాన్ని లేపుతున్నాయి మతపరమైన మందిరాన్ని లేపి మోసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి షీనారు ప్రాంతానికి తీసుకెళ్తున్నాయి షీనారు అంటే పాప నిబంధన కాలంలో షీనారు అంటే బబులను అర్థం లేక కల్దియా కల్దియా దేశం అర్థం కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అది మళ్ళీ వాపస్ బబులు వెళ్తుంది వాళ్ళు దాన్ని దిష్కపోతున్నారు దానికొక ఇంగ్లీష్ లో అయితే టు సెట్అప్ అోమ్ అనుంది దానికి కట్టడానికి వెళ్తున్నారు అనుంది కదా అది స్థిరపరచబడ్డప్పుడు దాన్ని నిలబెడతారని ఉంది అంటే మహాబబులో వాళ్ళు తిరిగి దానికి ఒక మందిరాన్ని కడుతున్నారు అని ఇంగ్లీష్ లో ఉంది దానికొక మందిరాన్ని కడుతున్నారు దానికి ఒక మందిరాన్ని కట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి కట్టి దాని మీద దాన్ని అందుకే దాని గ్రంథాలను మనం చూస్తాం ప్రవక్తైన దానిలు దాని గురించి జ్ఞాపం చేసింది అదే రీతిగా మన ప్రభు మత్ వార్త ఇరవై నాలుగు అధ్యాయులు కూడా దాన్ని జ్ఞాపం చేసింది ఏమని చేసింది అంటే కాబట్టి ప్రవక్త అయిన చెప్పు చూడండి సార్ నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలం నిలబెట్టినప్పుడు అనుందా చూడండి మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం గ్రహించిన గాక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనవ కాబట్టి ప్రవర్త అయిన దానీల ద్వారా చెప్పబడిన నాష్టకరమైన హేయ వస్తువు అది భూలోకంలో ఏ హేయమైన వాటికి తల్లి అని మనం ఇందాక ధనించినం కాబట్టి ఏ హేయమన్నా ఒకటే అంటే హేయం అంటే అపవిత్రత అన్ని కలిసినే దేవునికి విరోధంగా జీవించేది అన్నట్టు హేయమైంది అసహ్యమైంది అంటే ఆయన వాక్యానికి విరోధమైంది అనర్థం ఆయన ఆయన చెప్పిన వాక్యానికి విరోధంగా జీవించడమే జీవితం కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరుషుత స్థలం నిలిచి చూడగానే చదువువాడు గ్రహించునుగాక కాబట్టి ఇప్పుడు నువ్వు చదువుతున్నావు నువ్వు ఇది నిలబెడతారు సరే దీన్ని చాలా మంది చెప్పడం నేను విన్నాను పుస్తకాలలో కూడా చదివిన ఏమని చెప్తారంటే ఈ దర్శనం ఈ ప్రవచనము యుగ సమాప్తిలో ఇస్రాయల్ ప్రజలు తిరిగి సొలంబోను మందిరము లేక నెహమ కాలంలో కట్టబడ్డ మందిరము లేక హేరో కాలంలో మరమ చేయబడ్డ మందిరం హేరో ఇంకా విస్తరింపజేస్తాడు చాలా పెద్దగా విస్తరింపజేస్తాడు చేసి దాన్ని గంభీరంగా గడతాడు సొలంబోను కట్టిన మందిరం కంటే నేను కట్టింది నేను మరమ్మత చేసి తయారు చేసిన మందిరం ఇంకా పర్ఫెక్ట్ గా కనిపించాలని ఇసల్ మెప్పు పొందుకోవాలని హేరోజు దాన్ని చరిత్రలో అది కొంతకాలం మనం ధ్యానించినాం ఎందుకు కట్టిండని కూడా మనం ధ్యానించినాం వాడు ఏదో వంశస్థుడు చివరి వంశం చివరి సంతానం ఏదో మీరు ఎప్పటి నుంచో పిస్సల్ పదుల మీద పరిపాలించాలనేసి యచంలో మనం చూస్తాం అది కోపికొంటే ఇంటి చూడండి యేసుకంధము ముప్పై ముప్పై అధ్యాయంలో ఉంది ముప్పై అధ్యాయంలో దాని తర్వాత ఉపాధ్యాయులు కూడా చూసినాం మనం ఏదో వంశస్థులు రెండు దేశాలను పరిపాలించాలా ఒకటి ఇస్రాయల్ దేశము ఒకటి షయ్యూ దేశము ఈ రెండు దేశాలు మాయే అని అక్కడ చెప్తారు ఏది ముప్పై అధ్యాయంలో మీరు ధ్యానిస్తే మీకు తెలుస్తుంది అయితే వాళ్ళ గుణగణం ఏంటంటే ఎట్లన్నా ఈ పరిపాలించాలి మేము ఎందుకంటే పిల్లలం కదా అదొక అహం కానీ దేవుడు వాళ్ళని ఏరీతిగా శిక్షిస్తారనేసి ముప్పై అరవై ప్రవచనం ఉంది వాళ్ళకి సంబంధించిన ప్రవచనం కాబట్టి యుగ సమాప్తిలో ఈ ప్రవచనం ఎట్లా నెరవేరుతాయి ఏదో వంశము శరీరకంగా లేదు ఏదో వంశము ఆత్మీయంగా అయిపోయింది ఈరోజు వంశము శారీరకంగా లేదు అది ఆత్మీయంగా అయిపోయింది ఐగుప్తు వంశము శారీరకంగా లేదు ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయింది సుధమ గోమరా దేశాలు ప్రాంతాలు అప్పుడు శారీరకంగా ఉండే ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయినాయి అదే మనం ప్రగంధంలో చూసినాం సొదమానుయు ఐగుప్తని ఉపరీతిగా వాటికి పేరెన్ లేదా చూడండి ఇరవై ఒకటో ఉంది ఎక్కడ ఉంది ప్రగంధం ఇరవై ఒకటో అధ్యాయంలో యువ సమాప్తిలో మతపరమైన జీవితం ఎట్లా తయారీ పద్నాలుగా పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదో కదా పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ మహాపట్టణకు సంత విధుల్లో పడి వానికి ఉపన రూపకముగా సుధమా అనియో ఐగుప్తు అని పేరు అచ్చట వాడి ప్రభువు కూడా సెలవు పడిన మీరు చెప్పండి సుధమాల ప్రభు సెలవే పడి ఐగుప్తులో సిలవేయబడి మన అక్కడ ఎందుకంటే చెప్పబడింది ఈ వాక్యం తప్పు కాదు కదా ఒక మతస్థింది ఇస్తుంది సార్ ఇదిగో చూడు మీరేమో జీజస్ ని జీజస్ గొల్గతా లేక ఎరుసలేం లో సెలవు ఇవ్వబడితే ఇక్కడనేమో చూడండి సుధమా మరియు ఉంది చూసినావా మీ బైబుల్ లో తప్పులున్నాయి అని చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అప్పుడు నీకు ఈ యొక్క బైబుల్ జ్ఞానం లేనప్పుడు నువ్వు వాడిని ఎట్లా ఎదుర్కొంటూ అవును కరెక్ట్ కదా వాడు చెప్పింది అని నీకు బైబుల్ మీద విశ్వాసం పోతుంది అట్లా క్రైస్తవులు చెడిపోతున్నారు యువ సమాప్తిలో గొప్ప కొందరికి ఏమైందంటే మతం అంటే ఒక రకమైన సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటది సెంటిమెంటల్ అటాచ్మెంట్ అంటే ఒక రకమైన మమకారం ఉంటది మతం అంటే వాళ్ళు రుచి చూచి తెలుసుకోరు ప్రభుని నేను ఆ మతంలో పుట్టిన కాబట్టి నేను దాన్నే అంటుకొని జీవించాలా అనేది సెంటిమెంటల్ అటాచ్మెంట్ అంటారు మనకి సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఏం లేదు దేంతో మనము ప్రభుని రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు ఉపవాదీగా సుధమ మీరు అప్పుడు వెనుక మరియు ఐగుప్తు అంటే ఎట్లా ఉంటాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి సుధమా ఎట్లుండే ఎటువంటి పాపం శారీరకమైన పాపం సుధమా అంతా శరీరకమైన పాపం ఐగుప్తు ఆత్మీయమైనది పాపం అంటే విగ్రహారాధన బానిసత్వానికి సాదోషం అది సుధమ అంత శరీరకమైన పాపం వాళ్ళ వాళ్ళ ప్రకృతి ధర్మాన్ని మరిచి పాపం చేసినారు సుధమ శరీరమైన జీవితం అయితే ఐగుప్తు ఆత్మీయమైన పాపానికి జీవిత సాదోష్యం లేక అంధకరమైన బానిసత్వం అంటే పాపం కదా ఐగుప్త బానిసత్వం అన్న పాపం అన్న చీకటి కాబట్టి చీకటికి సంబంధించింది లేక పాపపు జీవితానికి సంబంధించింది మరియు శారీరకమైన పాపానికి సంబంధించింది శారీరకమైన పాపము ఆత్మీయమైన పాపం రెండు రకముల పాపంకి ఎవరిని నిలయమన్నట్టు అక్కడ మన ప్రభువు సెలవుబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఓ రీతిగా చెప్పాలంటే ఆయన మరణించే సమయానికి ఎరుసలం ఎట్లా తయారైంది లేక ఇస్రాయల్ దేశం ఎట్లా తయారైంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన తిరిగి వచ్చే టైంకి ఎట్లా తయారైతుంది అని అర్థం చేసుకోవచ్చు అది మహా వేశ్యగా తయారైతుంది మీరు జాగ్రత్త ఇవి బయట చెప్పాలా అంటే జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా ప్రసలాపాలైతాం కాబట్టి ఆయన ప్రేరేపణ కోరిక ఎదురు అద్దీంది చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా ఏ టైంలో చెప్పాలా ఉదాహరణ ఘోరని వచ్చి ఈ వాక్యం గురించి చెప్పండి వాళ్ళు అడిగిన కాబట్టి చెప్పొచ్చు మరి చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా చెప్పి మీ ఇష్టం అని చెప్పాలా నేను ఇట్లా అర్థం చేసుకున్నా మళ్ళీ మీ ఇష్టం మీరు ఎట్లా అర్థం మీ ఇష్టం నేను మాకు ఇట్లా అర్థం చేసుకున్నా నేను ఇంటనే ప్రకటిస్తున్నా కానీ మీ ఇష్టం మీరు దాన్ని స్వీకరించండి లేకపోతే స్వీకరించక పోండి అని వాళ్ళకు విడిచిపెట్టి వెళ్ళాలి కాని జబర్దస్తిగా వాళ్ళ మీద వచ్చు అది చాలా డేంజర్ అన్నట్టు కాబట్టి ఇవన్నీ ప్రభు మన చూపిస్తున్నాడు అది బబులో ఆరంభమై పేదరు చెప్పిన విధానంగా బబులో ఆరంభమై బయటికొచ్చి మళ్ళా తిరిగి దాన్ని తీసుకొని పోతున్నారు ప్రాంతానికి అది ఈ దర్శనం ముగిం ఎక్కడ ఆరంభమైందో దేవుని యొక్క మందిరము అక్కడికే వాపస్ అంటే సుధమ మరియు ఐగోప్తులో ఆరంభమైన మందిరము మళ్ళా తిరిగి అక్కడికే పోతుంది అంటే పాత నిబంధన కాలపు బానిసత్వంలో ఉన్న ఆ మందిరము విమోచన పొంది ఆయన మరణ భూస్థాపన పునరుణం ద్వారా విమోచన పొంది తిరిగి మళ్ళా బానిసత్వంలో పోతుంది అన్న విషయాన్ని ప్రభు మంత్ మాట్లాడుతున్నాడు ఈ యొక్క దర్శనం దానికి సంబంధించిన మనము మరికొన్ని ధ్యానించి ఈ రోజు వ్యాఖ్యని మనం ముగించుకుందాం కాబట్టి పోయేవారం మనము ఈ యొక్క ఐదవ మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క గంప లేక బాస్కెట్ దేనికి సంబంధించింది అని కూడా మనం ధనించినాం ఆమోస గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మనం కొంత కాలం క్రింద ధనించినము ఆమోస్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వర్షాలలో ఆ కొలతకు సంబంధించిన విషయాలు మరీ విశేషంగా రాసిండు చాలా ప్రాముఖ్యమైంది దానికి ముందు మనం పోయినవారం చూసినాము ఆ యొక్క ఆది కాండము అధ్యాయము పదిహేడవ వర్షంలో యోసెప్ సంబంధించిన విషయాలు లేక భక్షకారీ పానదాయకం కి కలిగిన దర్శనం గురించి మనం ధనించినం పోయినవారం అక్కడ కూడా గంపగా అనిపిస్తుంది మనకి ఆ గంపలో బేక్ మీట్స్ లేక పిండి వస్తువులన్నింటినీ ఆ గంపలో పెట్టారు అర్థమైంది కదా అయితే ఆ గంప వాడి తల మీద ఎసబడింది ఆ గంప వాడి తల మీద ఉన్నప్పుడు ఆ గంప మోసుకొని పోతున్నాడు వాడు పరోకి అనేకమైన పిండి వంటకములు చేసుకొని పోతున్నాడు అందులో అయితే దాని తర్వాత దీని దర్శనం కొంతకాలం కొంతసేపటికి ఆకాశ పక్షులన్నీ వచ్చి ఆ పిండి వంటలు వంటకాలు తినేయడం అనేది కాబట్టి పక్షులు దేనికి సంబంధించి మీకు తెలుసు సర్పంలకు తేళ్ళకు సాదృశ్యం ఓ రీతిగా తేళ్లకు సాదృశ్యం అవి సహవాసం కాబట్టి సర్పంల తేళ్లు కాబట్టి అవి తింటున్నాయి ఆ భక్ష కారకుడు సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పానదాయకుడు లక్ష నలభై మంది సాదృష్టం తిరిగి వాడి స్థానాన్ని వాడు పొందుకుంటున్నాడు ఆయన కరికరం మనం పొందుకుంటున్నాం ఫరో ఒక రీతిగా మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఈ లోకంలో కానీ వాడు నా సేవకుడు అని చెప్పబడి ఫరో నా సేవకుడు నెప్పుకద్ నా సేవకుడు అని చెప్పిడు దేవుడు కానీ ఆయన చేతిలో ధనహీనమైన ఘటంలాగా వాడబడినారు అంతే తేడా కాబట్టి కొంతకాలం కిందట మనము ఈ విషయాలు జానించాం బహుశా డిసెంబర్ ఆ ప్రాంతంలో ఆకాశ రాణికి వాళ్ళు పిండి వంటకములు చేసిరు ఈ పిండి వంటకములు అంతా దేనికి సంబంధించిందంటే తినుదమా తాగదమా సుఖించదమా అన్న విషయానికి సాదృశ్యం లేక లోకాతీతంగా జీవించే వారికి సంబంధించింది గొప్ప జనము ఈ రోజు అరీతి గుణరన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి అవి ఆ దేవతకి అర్పించబడ్డ పిండి వంటకములన్న విషయాన్ని జ్ఞానపందిస్తుంది వాటి చివరికి వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది అంటే అమృస గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వర్షాలలో ఆ విషయాన్ని ప్రభు మంత్ర మాట్లాడుతుంది ఆ వేసవి కాలానికి సంబంధించిన గంప అది చూడండి ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభు అని యహూవ వేసవి కాలకు పండ్ల గంప ఒకటి నాకు కనబరిచను ఇక్కడ కూడా ఒక గంప గురించి మాట్లాడుతున్నాడు చూడండి వేసవి కాలం అంటే ఎండకాలం వేసవి అంటే ఎండాకాలం ఎండాకాలము పండ్ల గంప గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు అర్థం చేసుకోండి తర్వాత చూడండి అమాసం నీకు కనబడుచునేది ఏమని నన్ను అడగగా ఈ విషయము మనల్ని వెంటాడుతూ ఉంటారు ప్రతిసారి ప్రభు తన ప్రవక్తలకు ఒక దర్శనం చూపించి నీకేం కనిపిస్తుంది అని ఎందుకంటే ఆయన విధానం ఏంటంటే మనకి ఇప్పుడు కళ్ళు కూసుకుని దర్శనం కనిపిస్తుంది దాన్ని నువ్వు చూడగలుగుతున్నావు ఆయన తిరిగి నీకేం కనిపిస్తుంది ఎందుకు అడుగుతున్నావు తెలుసా నువ్వు చూసిన దర్శనాన్ని తిరిగి నీ నోటు ధర నువ్వు అది నేర్చుకోం ఆయన దర్శనం ఎందుకు చూపిస్తుంది అంటే దాన్ని తిరిగి చెప్పడం వలన నువ్వు నేర్చుకుంటున్నావు నేర్చుకుంటున్నప్పుడు ఆయన నిన్ను ఒక టీచర్ లాగా నడిపిస్తున్నాడు దాన్ని ఎట్లా నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు అర్థం చేసుకుంటుందే కదా ప్రజలకు కూడా దర్శనం ఏందనే అది విధానం అది మనం కూడా ప్రతిసారి ఈ వాక్యాన్ని ధనిస్తేప్పుడు ఇది జ్ఞాపకం తీసుకోవాలప్పుడు ప్రవ్వా నువ్వు నాకు ఏం చూపిస్తున్నావు మనం అడగాల పిల్లలాగా మనం ప్రార్థనలో ప్రవ్వా ఇది ఏంది ప్రవ్వా దీన్ని నేను ఎట్లా అర్థం చేసిన ప్రవ్వా అనే తపకుండే దానికి అర్థం చూపిస్తాడు మనకి ఇంతకాలం చూపించిండా లేదా కాబట్టి మనం ఆ విధాన్ని ఎప్పటికీ విడిచిపెట్టద్దు కాబట్టి ఆమోసుతో మాట్లాడుతున్నాడు ఆమోసు చదువు చదువు లేని గొర్రెల కాపరి ఊరి ఊరి బయట ఉండేవాడు ఊరి చివర ఉండేవాడు అటువంటి వాణికి దేవుని యొక్క ఆత్మాభిషేకం అలితే నుంచి పట్టణానికి వచ్చి ఎరుసలేం పట్టణానికి వచ్చి ఎంతగానో చదివిన యాజకులకు ఆయన ప్రవచిస్తాడు యాజకులకు విరోధంగా ప్రవచిస్తాడు చదువు రాని వాడు యాచకులు బాగా చదువుకున్న వాళ్ళకి విరోధంగా ప్రకటిస్తాడు మీకు అర్థమవుతుందా నేను చెప్పాను కాబట్టి ఈ లోకపు చదువులు దేనికి పనికి రాకుండా పోతాయి ఆయన దృష్టిలో అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడతాడు వేసవికాలపు పండ్లు నాకు పండ్ల గంప నాకు కనబరచలేదని నేనంటినీ కాబట్టి మనము ప్రభు ఎరితిగా చూపిస్తే వాటిని ఆ రీతిగానే విశదీకరించాలా అనేకులకు దాన్ని ఆ రీతిగానే ప్రకటించాలనేది మనం నేర్చుకునే రోజు అప్పుడు యహో నాతో సెలవు నా జనులకు ఇస్రా అంతము వచ్చి ఉన్నది ఆ దర్శనానికి ఈ జనుల అంతానికి సంబంధించి ఏందో మీరు అర్థం తీసుకోవాలా ఎప్పుడమే చూడండి వేసవి కాలం అంటే చివరి కాలం అనర్థం ఎండాకాలం అంటే చివరి కాలం అనర్థం అది భయంకరమైన వేడి మనం చూసినాం కదా ఈ ఎండాకాలం ఎంత ఉండే ఒక దశలో నేను బయటకి రాలేదు ఇంటి నుంచి నాకు వన్ వీక్ సన్స్ట్రోక్ హీట్ కొటీన్ వన్ వీక్ బయటికి రాలే ఏ పని కూడా చేయలేదు ఎండాకాలం ఏం పని చేయలేదు అసలు ఎన్నో ఎంత ఆశ ఎన్నో పండ్లు చేయాలా ఎన్నెన్నో కంప్లైంట్ చేయాలనే ఏమీ చేయలేదు ఎండాకాలం అంత భయంకరంగా ఉండేది ఎండాకాలం సరే ఇంకా రాబోజన ఎండాకాలం ఇంత అన్యాయంగా ఉంటుంది ఏసీస్ పనిచేస్తలేవు చాలా మంది చెప్తున్నారు ఎండాకాలం ఏసీలు పనిచేస్తలేవట ఆ గ్యాస్ ఎక్స్ అంత ఎవాపరేట్ అయిపోతుంది ఎన్నిసార్లు నింపించినా ఎవాపరేట్ అయిపోతుంది అట్ట ఏసీస్ ఒకసారి గ్యాస్ నింపేయాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటారు సర్వీస్ ఛార్జెస్ టూ హండ్రెడ్ తీసుకుంటారు అట్లా ఎన్నిసార్లు నింపిస్తావు ఆల్రెడీ దాన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రతి సంవత్సరానికి రెండు వేలు దాన్ని వేసుకుంటా పోతే లైఫ్లాంగ్ అది లక్ష రూపాయలు అవుతుంది ఏసీ ఇంక అర్థం అవుతుందా అట్లా భయంకరంగా తయారవుతుంది మన కాలం అన్ని కుల తోలతో పని కదా కాబట్టి హోవెని యెహోవా అసలు విషయం ఏమనగా వారు పాడు పాటలు ఆ దినమున మీరు బాగా అర్థం చేసుకోండి మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రగును అదే పాటలు ఎన్ని గంభీరంగా పాటలు పాడినా సడన్లీ ఏం జరుగుతుందన్న విషయాన్ని మాట్లాడుతున్నారు ఆ పాటలు పాడడం బంద్ చేసి ఈ ఉంటారు భయంకరంగా ప్రలాపం అంటే ఏం తెలుసా ప్రలాపం అంటే నా ప్రాణం మీదకి అని అరుస్తారు అదే అన్నట్టు ప్రలాపం అంటే శవములు లెక్కకు ఎక్కువగా అగులు ఎక్కడా మందిరంలో ప్రతి ప్రతిష్ఠిత స్థలమందును అవి పాడబడును ప్రతిష్ఠిత స్థలం అంటే మందిరమే కదా మందిరాన్ని ప్రతిష్ఠిస్తారు ఊరకుండడి కొంచెం కిందికి పోయి చదవండి ప్రభుని ఎవేశ మందిరంలో వారు పాటన పాడు దినమున ఆ దినమున ప్రాపం అగును ప్రాలాపములను శవముల లెక్కకు ప్రతిష్ఠిత స్థలమందును అవి పారవేయబడును ఏవి శవములా లేక పండ్లా ఊరకుండడి దేశమందు దరిద్రలను అను కోరువా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ చేసి మనము ధాన్యులను అమ్మునట్లు అమవాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేసర్జనము ఎప్పుడైపోవునో దిపోను విసర్జనము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకుని వారులారా వెండికి కొన్నట్లు పాదరక్షల నిచ్చి బీదవరిని కొన్నట్లు చచ్చు పాదరక్షకుల నిచ్చి బీదవరిని కొన్నట్లు చచ్చ ధాన్యమును అంటే పనికిరాని ధాన్యం అంటే యుగ సమాప్తిలో ధాన్యం అట్లా ఉంటుంది దేనికి పనికిరాదు ఫుడ్ అంత పనికిరాని ఫుడ్ అని చెప్తుంది ఈ లోకంలో అంత పనికిరాదు అంత పొల్యూషన్స్ అన్ని పెస్టిసైడ్స్ అని చెప్తున్నాడు దాంట్లో బలమే లేదని చెప్తున్నాడు మనం అమ్మృతము రెండు అని విశ్రాంతి దిన ఎప్పుడైపోను అని చెప్పుకున్న వారులారా అంటే ఆచారబద్ధంగా జీవిస్తున్నారు అనే విషయం చెప్తున్నాడు విశ్రాంతినే ఆచారబద్ధంగా జీవిస్తున్నారు అంటే తోము గురించి మాట్లాడుతున్నాడు గంప తూముకు సంబంధించిన విషయం మాట్లాడుతుంది ఇక్కడ పండ్ల గంప తూముకు సంబంధించిన విషయాలు వేసవి కాలపు పండ్లు అంటే ఏంటంటే నేను నా అనుభవం చెప్తున్నా ఈ ఎండాకాలము ఆ టేబుల్ మీద పొద్దున్న పండ్లు పెడితే సాయంత్రం మొత్తం ఎండిపోయి అసలు భయంకరంగా తయారైపోతున్నాయి సాయంత్రంకే తయారైపోతున్నాయి వేసవి కాలపు పండ్ల గంప అంటే అర్థం పండ్లు అంటే మనమంతా ఆయన ఆయన ప్రథమ ఫలం ఫలం అంటే పండ్లు కదా మనం ఆయనకి ప్రధాన ఫలంలాగా ఆయన మనల్ని కొనుక్కుంటే పొద్దున రాష్ట్ర అదే చెప్తాడు మనం ప్రధాన ఫలం మనము వేసవి కాలకు పండలాగా తయారైస్తాం సమాప్తిలో అని మాట్లాడుతున్నాడు అంటే వేసవి కాలకు పండలాగా తయారైనం ఎందుకు తయారైనం నువ్వు మంచిగా ఫలిస్తే ఆయన దాన్ని భద్రపరుచుకుంటాడు ఫలాన్ని ఆయన కొట్టలను నింపుకుంటాడు నువ్వు మంచిగా ఫలించలే నువ్వు ఎట్లా తయారైనావు అన్న విషయం చెప్తున్నాడు నువ్వు ఎట్లా బెదలను మింగేస్తున్నావు దరిద్రులను ఎట్లా మాపేస్తున్నావు అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు ఎట్లా నువ్వు తోము చిన్నవి చేస్తున్నావు అంటే నీ కొలత మోసకరమైన కొలత స్వార్థంతో కూడిన కొలత రహస్యం ఉంది నీ కొలత నువ్వు మనుషులతోని మాట్లాడటప్పుడు మనుషులతో బిజినెస్ చేసినప్పుడు నువ్వు మోసంతో చేస్తున్నావు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు నువ్వు మధ్య పెట్టి నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నావు సేవా జీవితంలో అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ అట్లుంది మీరు అనొచ్చు దేశమంతా అదే కొలత కదా కాబట్టి దేశమంతా ప్రపంచమంతటా ఇదే విధానంగా ఉంది అంటున్నాడు కాబట్టి తూమొచ్చినది కానీ చేస్తారు రూపాయి ఎక్కువగా చేస్తున్నారు దాని తర్వాత దొంగ త్రాసు దాని తర్వాత అమావాస్యాలు తర్వాత విశాఖ ఎదురు తీస్తున్నారు అంటే ఆచారబద్ధంగా జీవిస్తున్నారు దాని తర్వాత ఏమైనా చెప్పులతో పిల్లలు దరిద్రాలను కొంటారా చెప్పులు బదులుగా అంటే రక్ష పాదరక్షలంటే అదే కదా చెప్పులే చెప్పులు పెట్టి మనుషులను కొంటారా అంత భయంకరంగా దిగజారిపోయింది యుగ సమాప్తిలో అన్న విషయాన్ని చూపిస్తున్నాడు చచ్చధాన్యము ఆముతున్నారు ఎనిమిదవ ఇందులో కూర్చి భూమి పంపించదా ఎందుకు రాదు భూకంపాలు అంటున్నాడు ఇక్కడ ఇట్లా జీవిస్తున్నారు కాబట్టి భూమి కంపిస్తుంది ఇట్లా చేస్తారు కాబట్టి మీరు భూకంపం వస్తుంది దాని నివాసులు అందరు అంగలార్చరా నైల నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును అయోప్తి దేశము నయలు నది వల్ల అది ఉగుకును పదవచనంలో మీ పండుగ దినములను దుఃఖ దినంలు గాను మీ పాటలను ప్రలాపములు గాను మార్చదును దేవుడు అంటున్నాడు దేవుడు చేస్తా అంటున్నాడు మీ నేను ప్రలాపంగా మారుస్తాను పండగ రోజు పండగల రోజు రక్తపాతం ప్రలాపం అంటే రక్తపాతం మీ పండుగలో మీరు పండుగలు చేసుకుంటారు మతపరమైన జీవితంలో పండుగలు చేసుకుంటారు కదా మనం చేసుకోం మీరు చేసుకుంటారు పండుగలు నేనే పండగ చేసుకోను బర్త్డేలు చేసుకోను ఒక వ్యక్తి ఆయన మ్యారేజ్ అయింది వన్ ఇయర్ అయింది మ్యారేజ్ నా మ్యారేజ్ డే త్వరలో ఉంది మీరు కంపల్సరీ రావాలా మీరే వచ్చి ప్రేయర్ చేయాలా అక్కడ నుంచి నేను ఇంకా ఎక్కడెక్కడ తీసుకెళ్తా అని చెప్పి ఈ వాక్యాన్ని ప్రకటించి సమర్థించుకుంటామా కొన్నిసార్లు కఠినంగా చెప్తే సంబంధాలు తెగిపోతాయి మౌనంగా ఉండడం బెటర్ తర్వాత అబద్ధం చెప్తామా సారీ నేను రాలేకపోయినా నాకు బాలేదు అది చెప్తామా నీకు అర్థం అవుతుంది సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్ సంబంధాలు తెగిపోతే ఎప్పటి కూడా వానికి శువార్త ప్రకటించలేవు ఎప్పటికూడను వానికి సత్యాన్ని ప్రకటించలేవు సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడిని దేవచేత నడిపించాలా అనేసి సమర్థిస్తామా ఏం పనులే చేస్తూ మనం ఎన్నిసార్లు పోతా ఉంటాం కదా సంబంధాలు ఇంపార్టెంటే కానీ గొప్ప జనం అంతా అట్లనే ప్రపంచం అంతటా వాళ్ళు ఎంత విన్నా అవన్నీ చేస్తూనే ఉంటారు అన్న విషయం మనం ప్రభు జ్ఞాపకం చేస్తుంటాం కాబట్టి సమ్మర్ బాస్కెట్ ఫ్రూట్ basket అదే మనం జరిగిం వేసవి కాలప పండ్లు పులిపోయిన పండ్లు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు ఇంగ్లీష్ బైబుల్ అట్లనే ఉంది ఇట్స్ అ ఫ్రూట్ అంటే కులిపోయిన పండ్లు అవి చెడిపోయిన పండ్లు వేసవి కాలప పండ్లు చెడిపోయినాయి అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తాడు కాని మనం మటుకు మన గంపలో చెడిపోయినై పులిపోయినై ఉండద్దు అనే విషయాన్ని లేవియ కాండంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు మీరు ఇంటి మనకు జ్ఞనించండి లేవిలో వేసిన లేవియ కాండము ఎనిమిదవ అధ్యాయము మొత్తం నేర్చండి ఆ గంపకు సంబంధించిన విషయం సేవకుల గంప ఎట్లా ఉండాలా అని ఉంది అక్కడ మనం కూడా గంప మోస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం పులియని రొట్టెలు ఉండాలా అందులో ఏది పులుపు పులుపు లేని వస్తువులు అందులో ఉండాలా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఈరోజు బేకరీ ఐటమ్స్ అంతా పులిపే కదా బ్రెడ్ బన్ను కేక్స్ అవన్నీ పొలిచినయే మళ్ళీ తినకూడదు రా తింటారు కదా అనేది తింటాం కదా మరి సైలెంట్ అయితే అంత ఎవరు మాట్లాడుతుండే అంతా పులిసినదే కదా మీరు పులిపిండి లేని వారే ఉండాలని అని అడ పరిత రాష్ట్ర పత్రికలో మన జీవితంలో అట్లా ఉండాలా సరే నేను ఆ పిండి గురించి మాట్లాడతలేను నిజమైన పులిసిన పిండి గురించి మాట్లాడతలేను మీరు అనుకోవచ్చు రేపటి నుంచి నేను కేక్ బంద్ చేయాలినా క్రిస్మస్ కేక్ కట్ చేయడం అని మీరు బాధపడవచ్చు రేపటి నుంచి ఫెస్టివల్ చేయవా మ్యారేజ్ యానివర్సరీ చేయవా బర్త్డే నీ భార్య చేసుకోవా పాప అది అది నీ చేసుకో గాని వేదే వాళ్ళు చేస్తావా అని ఎందుకంటే నీ బాధ్యత తండ్రి లాగ ఉన్న బాధ్యత వేరే వాళ్ళు ఏమనుకుంటారు పగింటి వాళ్ళు ఏమనుకుంటారు భార్య ఏమంటారు భార్య తప్పకుండా ఏమంటారు వాళ్ళని నువ్వు ఎరితిగా ప్రభు కొరకు సంపాదించుకుంటావు రిలేషన్షిప్స్ ఇంపార్టెంటే వాళ్ళకి ఆ సత్యము బయలుపరచబడేంత వరకు నువ్వు భరించాలి కానీ నీ బాధ్యత చెప్పడం కూడా కదా ప్రేమతో ఇవన్నీ విషయాలు చూపించాలి వాళ్ళకి ఒకరోజు వాళ్లే మార్పు చెందుతారు పోయిన వారము ఈ యొక్క వాక్యాన్ని నేను జానిస్తుంటే యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఈ ముగ్గురు స్త్రీలు లేక లోపల ఒక స్త్రీ బయట ఇద్దరు స్త్రీలు కదా అవి మూడు గుంపులను కూడా ఒక రీతికి మనం అర్థం చేసుకుంటాం ఒక రీతికి చెప్పాలంటే మూడు గుంపులు సర్పంలు తేళ్లు గొప్ప ఇవన్నీ కలిసి ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది దేవుడు జగ్రంథంకి వచ్చేటి చివరి భాగంకి వచ్చేప్పటికీ దేశంలోని రెండు రెండు భాగం రెండు భాగంలో వారు తెగవేర్చబడి మూడో భాగంలో అన్ని నుంచి బడి తీసుకొస్తాడు కదా చరిత్రలో అట్లాంటి చాలాసారి జరిగినట్టు మనం చూస్తాం దావీదు రాజ్యాలంలో కూడా జరిగింది దావీద్ ఒకసారి అదొకటి చూసి వాక్యాన్ని ముగించుకుంటాం మీరు వచ్చి రెండవ సమయాల గ్రంథంలో ఈ జరిగింది వచ్చేవారు మనం దీర్ఘంగా వీటిని ధ్యానించడం రెండవ సమయలు గ్రంథం పద్దెనిమిదవ వచనం అధ్యాయ మొదటి వచనం నుంచి దావీదు తన ఎద్దనున్న జనులను లెక్కించి వారి మీద వీళ్ళంతా ఎవరు మోయాబీల్ కదా మోయాబీల మూడు భాగములు చేసిండి ప్రజలు మూడు భాగముగా విభజించి ఈ ప్రజలందరు ఎవరనేది మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా ఆయన మోయాబీల మీద యుద్ధం ప్రకటించినాక బానిసల్లాగా దొరికిన మోయాబులను అట్లా విభజిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకా చేస్తాడు వీళ్ళందరినీ విభజించి మూడు భాగంలో తన కింద సేవకులాగా పెట్టుకుంటు తగిన చంపేస్తాడు దావీదు అది మనం అక్కడ చూస్తాం యుగ సమాప్తిలో కూడా అట్లనే ఉంటదన్న విషయాన్ని ప్రభుత్వం తను మాట్లాడుతున్నాడు సరే ఇక్కడికి మనం వాక్యాన్ని ఆపేసుకుంటాం వచ్చేవారము దీన్ని ముగించుకొని ఆ చివరి దర్శనాన్ని మనం ధ్యానించడానికి సిడదాం అంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడాలని ప్రార్థిస్తుంది పరిశుద్ధ రఘు దేవ వాళ్ళేశర్మమయమైన మీ యొక్క సంఘం అది మర్మమైన మహాబబులుగా మారిపోయినట్లు మీరు చూపిస్తున్నారు అది వేషాలకు తల్లి మహా వేషలుగా తరవుతుందని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఇది ప్రకటించడం కష్టం వినడం మరీ కష్టం మనుషులు డిస్టర్బ్ అయిపోతారు ప్రభా కానీ ప్రభా వాళ్ళు డిస్టర్బ్ కాకపోతే వాళ్ళు ఎప్పటికీ రక్షింపబడరు అందరూ నరకానికి వెళ్తారు కానీ ఎవరు నరకానికి పోవడం మీకు ఇష్టం లేదు మీరు నశించడాన్ని వెదిక రక్షించడానికి లోకంలోకి వచ్చినారు ప్రభా వీటన్నింటినీ మేము గ్రహించి మీ యొక్క సంఘానికి వీటిని జాగ్రత్తగా మేము చూపించలాగా మీ యొక్క సహాయం మాకు మీ యొక్క పరిశుధాత్మ నడిపి దయచేయండి జాగ్రత్తగా వీటిని మేము అనేక ప్రకటించేలాగా మీరు సేపడండి ప్రభావ ఎందుకంటే వాడు గొప్ప జనాన్ని సభలో ఎద్దకు ఈడ్చుకుని వెళ్తాడు అనే వాక్యాన్ని మేము గణిస్తున్నాం ప్రభావం తను కొట్టిస్తారు చిరసలలో బంధిస్తారు అన్న విషయాలు మేము ధ్యానిస్తున్నాం ప్రభు వాటి జాగ్రత్తగా వీటిని పరిశీలించి జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుని ప్రార్థనా పూర్వకంగా మేము అనేక ప్రకటించి వాళ్ళకి చూపించలాగా చేపడండి రాక వరకు మనందరి పరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తల్లి